పశుద్రేమల దేవ కృపణ తండ్రి దేవయ నివందనలు కృతజ్ఞతలు సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు వందనాలు ప్రభు దేవాజు ప్రభ వేదాది దూతలతో కూడిన మహోన్నతలమైన గొప్ప దేవ నీకే స్తోతములు తండ్రి దేవా యజు ప్రభ ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాల ప్రభా మరియు ఈ యొక్క సమయంలో కూడుకుని సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రభా మరి నీకు లెక్కల నివందనాల ప్రభా దివా మమ్మల్ని సజ్జలకి నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞత హళడియ రజ దేవా ప్రభ దిన దిన ప్రభ నీలో ఎదగాల ప్రభా నీలో మేము నడుచుకోవడానికి ప్రభా మరి ఇచ్చిన ఈ యొక్క దన్యత బట్టి నీకు వందన అనేకమైన గుణమైన మర్మాలు మాకు బయలుపరిచి మాకు తెలియచేసి ప్రభా ఎవ్రీథింగ్ న్యూ థింగ్స్ మాకు నేర్పిస్తున్నందుకు నీకు వందనాలి తండ్రి దేవాయసు ప్రభా ప్రతి ఒక్కటి మేము నేర్చుకోవాలా ఎన్ని తల వెలిగించే వారి లాగా ఉండాలాగా మాకు శక్తిని బలాన్ని దాయి చేయండి ప్రభా నీకేస్తవుతం నీకు ఎవరు వెళ్ళి తండ్రి దేవాయచ ప్రభ మరి మా ఆత్మ మీ ఆత్మ కలుస్తే నీ ప్రభా కార్యం జరుగుతాయని సెలవు ఇచ్చిన దేవుడో ప్రభా కానీ అది నీ నామాన్ని బట్టి మేము వాడుకోవాల ప్రభా దేవాయప్రభ నీ నామాన్ని మయమపరిచే వారిలాగా మేము జీవించడానికి మీరు మాకు సహాయపడండి ప్రభా ఏసీ అని నీకేస్తవుతం నీకు ఎవరిన వెళ్ళదండి దేవాయచ ప్రభ ఇంకా ఎంతమంది బిడ్డలైతే వచ్చేవారు ఉన్నారు ప్రభావ వారిని మీరు గాలం వేసుకొని లక్కారండి ప్రభువ దేవాయప్రభ మరి వచ్చినప్పుడు ఒక బిడ్డ మీరు దీవించి ఆశ్రమం చేత నింపండి ప్రభా దేవాయేసు ప్రభా మరి పాటల ద్వారా ప్రభా వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడే పాటల ద్వారా మహిమ పొంది ప్రభా వినామానికి మహిమ తెచ్చుకోమని వచ్చినప్పుడు ఒక బిడ్డని దీవించి ఆశ్రమం చేత నింపమని ఈచు కృషి నా మమ్మలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె రెయ్యి పగలు వేచి ఉందును స్థుతించి ఆరాధితూను నా చింతలు మరచేదను నిన్ను స్థుతించి ఆరాధితూను నా చింతలు మరచేదను రాజాని భవనములో రెయి పగలు వేచి ఉందును రాజాని భవనములో రెయ్యి పగలు వేచి నా బలమా నా కోట ఆరాధనానికే నా బలమా నా కోట ఆరాధనానికే నా దుర్గమా శ్రయమా ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనాకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకే నయ్యా ఆరాధ కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని శ్రీమలను ధ్యానించున్నప్పుడు పగులుచున్నది హృదయం గెచ్చేమనే అనుతోటలు విలపించు చు ప్రదించు ధ్వని గెచ్చేమనే అనుతోటలు విలపించు చు ప్రదించు ధ్వని నలువైపులా వినబడుచున్నది పగులుచున్న విమారుదయములు కలుగుచున్నది దూకం నలువైపులా వినబడుచున్నది పగులుచున్న విమారుదయములు కలుగుచున్నది దూకం కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని శ్రైమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం శిలువా పైన గోటినను అనేక నిందలు మోపినను తెలువ పైనలుగా గోటినను అనేక నిందలు మోపినను ప్రేమతో వారిని మార్నించుటకై ప్రార్థించిన ప్రియ సూరజ నీ ప్రేమ పొగడెదను ప్రేమతో వారిని మార్నించుటకై ప్రార్థించిన ప్రియే సూరజ నీ ప్రేమ పొగడెదను కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూఖం ప్రభువాన్ని ప్రేమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం మమ్మును వల్ల మాచుటై నీ జీవమును మమ్మును వాళ్ళ మాచుటై నీ జీవమును నీల మటుకు తగించుకుని సమర్పించి తిని కరములలో మమ్మును నడిపించుము నీళ్ళ మటుకు తగించుకొని సమర్పించి టి విని కరములలో మమ్మును నడిపించుము కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూఖం ప్రార్థిస్తాం పరిశుద్ధ పగుదేవా వందనాలు వేసయ్యా సర్వోనతుల తండ్రి మీ కృతజ్ఞతలనైనా యొక్క దినమంతం యొక్క సాక్షి నడిపించినంత వరకు మీరు మళ్ళీ సురక్షితంగా కాపాడనందుకు మీకు వందనాలనైనా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావం మీ యొక్క స్వరంగిని లాగా మీ యొక్క తమ్మల్ని మిమ్మల్ని స్థితించి లాగా మీ సరిగిన మనం నిలబెట్టుకునేందుకు మీకు ఎంతో బంధనాలు వేసాయా ముఖ్యంగా తండ్రి ప్రధానంగా దాన్ని మేము కొన్ని వారు నెలల నుంచి ధ్యానిస్తున్నాం నేను ఆరవ బూర ముగింపుకు వస్తున్నాం బూర ఆరంభాలకు సిద్ధపడుతున్నాం అనేకమైన విషయాలు మీరు మాకు తండ్రి ఐదవ బూర కాలంకి ఆరవ బూర కాలానికి ఏం జరిగిందనేది మీరు మాతో మాట్లాడుతున్నారు ఆయిదవ బూరాలో ఎంతగానో బాధ మికిలి బాధ కలువునన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నారు గొప్ప జనానికి ఆరవ బోరల మరణ కాండ అన్న మీరు చూపిస్తున్నారు గొప్ప జనం అందరం మరణించడం అన్న విషయాన్ని చూపిస్తున్నారు తండ్రి కాబట్టి నైనా వాళ్ళు బహు భయంకరమైన శ్రమలు వెళ్ళి అందరు అన్ని పోగొట్టుకొని హత సాక్షులు అవుతారు అన్న మీరు మాకు మాట్లాడనారు నైనా అయినా కానీ తండ్రి మనుషులు మారలేని స్థితిలో ఉన్నారు ప్రభా ఎటువంటి శ్రమలు అనుభవించినా కానీ మనుషులు కఠినంగానే అవుతున్నారు నైనా ఓ ప్రభా ఆ విషయం మాకు ఈరోజుకి అర్థం కావట్లేదు మీరు మాకు అది బయలుపరచమని ప్రార్థిస్తున్నాం ఎందుకు మనుషులు కఠినంగా మారుతారు అన్న విషయాన్ని ఎందుకు ద్వేషము అసహ్యము పెంచుకుంటున్నారు అన్న విషయము అతను మాట్లాడండి ప్రభ వారిని ఎట్లా వారి కఠిన హృదయాన్ని ఎట్లా మేము అటాక్ ఏ రీతిగా వారి హృదయాలు మారాలా మేమేం చేయాలా ప్రభా ప్రతిదీ మేమేం చేయాలన్న విషయాన్ని మీరు మాకు చూపిస్తున్నారు అండి కేవలం విని కాకుండా ప్రభా మేమేం చేయాలా ఏ పని చేస్తే తనుమల్ మీరు మెచ్చుకుంటారో అది మేము చేయాలా దాని కొరకే తనిమలు మేము ఇవన్నీ చూస్తున్నాం కేవలం ఇంటెలెక్చువల్ గా ధ్యానించడం కొరకు కాదు మా యొక్క జ్ఞానం పెంచుకోవడం కొరకు కాదు ప్రభు మీ జ్ఞానమందు అభివృద్ధి పొందాలని కొలసలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యయంలో ఉంది ప్రభ మొదటి పత్రికలో ఉంది ప్రభా ప్రభు జ్ఞానమందు వరదలుట దేవుని చిత్తం అని కానీ ప్రభ కేవలము జ్ఞానంలో వర్దలడం కాకుండా దాన్ని ఆ పంచుకొని బుద్ధిమంతులకు తనిమని అనేకులను తన్మని ఆపదల నుంచి తప్పించాలా అనేకులు శ్రమలుగుండా పోతుండగా శ్రమల నుంచి ఏ రీతిగా బయటికి రావాలా అన్న ఆ యొక్క మీరు మాకు ఇచ్చినారు కాబట్టి దాన్ని మేము పంచుకొని ఆచరించాలా అటువంటి జీవితం అనుగ్రహించమని ఏ శ్రీ కృష్ణ ప్రదర్శనం తండ్రి ఆ మనము ఆరవ అటుపోయిన వారము పోయిన వారం లేకుండే కాబట్టి అట్టుకోన వారము ఆరవ బూరకు సంబంధించిన విషయాలు అనేకమైన మనము ధ్యానిస్తా ఉన్నాము ఆరవ బూరలో సర్పాలకి దేవుడు అధికారం ఇచ్చిండు అని ఆయన అధికారం లేకుండా ఎవ్వరు ఏం చేయలేరు ముఖ్యంగా మనము నిన్న దిన కూడా చూస్తా ఉన్నాము సర్పంకి వాడు సర్పము సైతానికి చోటిచ్చిండు వాడి శరీరంలో కాబట్టి సైతాను హవ్వని మోసగించాలంటే ఏదో ఒక రూపంగా రావాలా ఆత్మ కాబట్టి ఆత్మ కాబట్టి రాలేడం అది ఇల్లీగల్ అన్న విషయాన్ని మీకు చూపించిన ఈ లోకంలో ప్రతి ఆత్మ ఇల్లీగలే ఈ లోకంలో ప్రతిదీ శరీరం ధరించి ఉండాల్సి వస్తుంది శరీరం లేకుంటే ఇమీడియట్ వెళ్ళిపోవాలి అందుకే చనిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఇల్లీగల్ చనిపోయినాక ఆత్మ శర్రాన్ని విడిచిపెట్టినాక ఈ లోకం ఒక్క క్షణం కూడా ఉండలేదు అది ఇల్లీగల్ అన్యాయం కాబట్టి అన్యాయం అంటే దేవుడికి అసహ్యం ఈ లోకంలో ఎవడు అన్యాయం చేయకూడానికి ఎందుకంటే న్యాయబద్ధంగా జీవించాలా అందుకే సెల్ఫ్ గవర్నెన్స్ చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అది చాలా ఇష్టం ఎవడో వచ్చి నేను డిసిప్లిన్ చేయడం కాదు గవర్నమెంట్ వచ్చి చెప్పాలన్నా పోలీసులు వచ్చి చెప్పాలన్నా కోర్ట్స్ వచ్చి చెప్పాలన్నా అవన్నీ తప్పు దేవుని దృష్టిలో సెల్ఫ్ గవర్నెన్స్ సెల్ఫ్ డిసిప్లిన్ అన్నాడు ఆదాంతో నువ్వు నీవు డిసిప్లిన్ కావాలా ఆర్డర్ గా జీవించాలా దాన్ని తప్పిపోతే మటుకు దాని శిక్షా తగదు తప్పదు కాబట్టి సైతాను ఆ సర్పపు శర్రాన్ని కొంతసేపటికి వాడుకున్నాడు సర్పం పర్మిట్ చేసింది కాబట్టి వాడికి శిక్ష అనుభవించాల్సి అది జీవితాంతం ప్రాకుతూ తన కడుపు దాని పొట్ట మీద ప్రాకుతూ మట్టి తింటూ జీవించాల్సి తర్వాత దాని మీద ఎటువంటి శిక్ష చేసింటే చూపించిన నిన్న దీనంన మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో నీకును స్త్రీ సంతానంకి నీకును ఆమెకును నీ సంతానంకును ఆమె సంతానం నాకు వైరం అది శాశ్వతమైన వైరం ప్రభు ఈ లోకంలోకి వచ్చేంత వరకు ఈ వైరం ఉంటది అది ఆయన చేసిన ప్రామిస్ అది వాగ్దానం అది అందుకు ఆరవ బోరకు వచ్చేటప్పటికి ఫైనల్ అన్నట్టు ఇంకా ఆరవ బోరకు వచ్చేటప్పటికి ఫైనల్ అన్నట్టు అంటే సర్పంల కాటుకి గొప్ప జనం అందరూ మరణిస్తారు అరణ్యంలో కూడా మనం మోసే కాలంలో వాళ్ళు ఆ యొక్క ఏమంటాము సర్పంల చేత చనిపోవడం చాలా మంది చనిపోతారు కదా ఎవరికన్నా గ్యాప్ ఉందా పత్రిక చదువుకున్నా అయితే వారిలో ఎక్కువ ఇష్ట కనుక అరణ్యంలో సంపరింపబడి సంఖ్యాకాండ నిర్వహి కట్టిన సంఖ్యాకాండము ఇరవై ఒకటి పాపకరములైన సర్పములను పంపను ఆరు ఇరవై ఒకటి ఆరు సంఖ్యాకాండం ఇరవై ఒకటి అధ్యాయము ఆరో వచ్చిన అమ్మా అందుకు యహోమా ప్రజల్లోకి పాపకరములైన సర్పములను పంపెను అవి ప్రజలను కరువగా ఇజ్రాయిలలో అనేకులు చనిపోయి కాబట్టి ప్రజలు మోసే ఎద్దుకు వచ్చి మేము యహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసి తిమి మా మధ్య నుండి సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకోమని ప్ర మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము ఎక్కడైతే ఆ మరణము ఆగిపోతుందో కాగిపోతు అక్కడ వరకు చదివ అప్పుడు కరువబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చను కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను అప్పుడు సర్ప సర్పపు కాటు తిన ప్రతి ఆ ఇత్తడి స్తం సర్పమును నిదానించి చూసినందున బ్రతికెను తర్వాత ఇజ్రాయల్ ఇజ్రాయల్ సాగిరి అక్కడ చాలేండి కాబట్టి మరణం ఆగిపోవడం ఎంతమంది చనిపోయినారనేసి కొరింతల్ రాష్ట్ర పత్రికలు చూసి ఇందాక దిలీ ప్రదర్శతుండే రెండు వేల మంది దగ్గర దగ్గర ఆ సర్పపు కాటుకి వీళ్ళు దేవునికి తిరుగుబాటుతనం చేసినట్లు మనం చూస్తాం అంతకుముందు దేవునితో ఎంత సార్ ఇరవై వేల ఇరవై వేల మంది అమ్మా ఇర ఇరవై మూడు వేల మంది పదవది కాదు పదిలో ఎనిమిదో వచ్చిన ఎనిమిదో వచ్చిన మరియు దానికి ముందు అనుకోండి కదా దాని తొమ్మిదిలో ఉంది తొమ్మిదిలో మనము ప్రభును శోధింపక యుందము వారిలో కొందరు శోధించి సర్పంలో వలన నశించిరి కాబట్టి మీరు శనగకడి వారిలో కొందరు సనిగి సంహారకం చేత నశించిరి కాబట్టి మొత్తం లెక్క అన్నట్టు అది ఆరణ్యంలో నశించిన వాళ్ళ లెక్క అది ఇందాక తీసినట్లు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే పాత నిబంధన కాలంలో ఒకసారి జరిగింది అది ప్రకృతి సహజంగా కానీ ఇప్పుడు కృత నిబంధన కాలంలో ఆత్మీయ మరియు ప్రకృతి సహజంగా రెండు జరుగుతాయి పాత నిబంధనకి కొత్త తేడా పాత కాలంలో ప్రకృతి సహజంగానే జరిగినాయి కళ్ళకి కనిపించేటట్టు కృత ఫస్ట్ ఆత్మలో ఆరంభమై శరంలో అది సంపూర్ణంగా అవుతుంది అన్నట్టు క్లోజ్ అయిపోతుంది అన్నట్టు కాబట్టి ఎవరు ఆ గుంపు అనేది గుర్తించడం బహు కష్టం కాబట్టి దేవుడు ఆ సూచన మనకు చూపిస్తుండో ఆత్మలో దాన్ని చూడండి దాని తర్వాత వాళ్ళు ఎవరు ఏ రీతిగా మరణించబోతున్నారని అది గ్రహించండి చెప్పి కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న విధానంగా ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో క్లుప్తంగా ఆరవ బూరకు సంబంధించిన విషయాలు చెప్పించేసి నేను చివరికి ఇంకా వెళ్ళిపోతాను పదమూడవ వచ్చంలో ఆరవ దూత బూర దానికి ముందు ఖచ్చితంగా పన్నెండవ వచనం చదవాల్సిందే ప్రతిసారి ఎందుకంటే పన్నెండవ వచనం ఏం చెప్తుందంటే మొదటి శ్రమ గ గతించడం అనేది నాలుగవ బూరకు సంబంధించింది ఇదిగో మరి రెండు శ్రమలు అటు తర్వాత వచ్చును సారీ ఐదవ నాలుగవ బూరకు సంబంధించింది మరి రెండు శ్రమలు ఇటు తర్వాత వచ్చునంటే ఐదవ బూర ఆరవ బూరకు సంబంధించింది అన్నట్టు సారీ ఐదు కాదు మొదటి శ్రమ గతించెను అన్నప్పుడు ఐదుకు సంబంధించింది ఇదిగో మరి రెండు శ్రమలు అన్నప్పుడు ఆరు ఏడు కాబట్టి రెండు ఆరవ బూర ఏడవ బూరకు సంబంధించిన విషయాలు పన్నెండులో జ్ఞాపకం చేస్తున్నాడు ఆరవ దూత బూర ఊదినప్పుడు కాబట్టి బాగా అర్థం చేసుకోండి బూర ఊదడం అంటే ఉరమణ ఉరమడం అన్నట్టు ఆ శబ్దం అట్లుంటుంది ఉరిమినట్లు ప్రతిసారి దూత బూత బూర ఊదినప్పుడు దాని శబ్దము ఉరిమినట్లు ఉంటుంది కాబట్టి జ్ఞాపకం చేస్తేనే ఉన్నాడు దేవుడు తన ఉగ్రత ఎట్లా ఉండబోతుంది కాబట్టి రెండవ రెండు శ్రమలు ఇటు తర్వాత వచ్చినప్పుడు ఆరవ దూత బూర ఉదేది ఆ రెండవ శ్రమ ఏడవ దూత బూర వదినప్పుడు మూడవ శ్రమ అది చివరిది అన్నట్టు కాబట్టి శ్రమ శ్రమ శ్రమ ఓ అన్న విషయాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఐదవది మొదటి శ్రమ ఆరవది రెండవ శ్రమ ఏడవది చివరి శ్రమ మూడవ శ్రమ కాబట్టి ఇప్పుడు మనము రెండవ శ్రమకు సంబంధించిన విషయాలు మనం చూస్తాం ప్రతిదీ ఎట్లా ఉండబోతుంది కాబట్టి ఇప్పుడు పదమూడులో చూసిన ప్రకారంగా ఆరవ దూత బూర వదిలినప్పుడు దేవుని ఎదుటం ఉన్న సువర్ణ బలిపిఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటిస్ అను మహానది వద్ద బంధింపబడిన నలుగురు దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న ఆరవ దూతతో చెపుట వింటిని కాబట్టి యూఫ్రటిస్ నది అనేది బబులోనికి సంబంధించింది బబులోన్ నది అది బబులోనికి ఆశ్రయంగా ఉంది ఆ నది బబులోను అంతా సస్యశ్యామలంగా ఉండడానికి కారణము ఈ నది కాబట్టి ఈ యూఫర్టిస్ నది దగ్గర ఉన్నది ఈ నలుగురు దేవదూతలు మహా అని ఉంది కదా కాబట్టి చాలా పెద్ద నది అన్నట్టు అది అంటే ప్ర మనకు తెలుసు ప్రపంచమంతా బబులోని ఈరోజని దాని రాజధాని మతపరమైన జీవితము తర్వాత దాని చుట్టూ ఉన్నదే ఈ సముద్రం కాబట్టి నీళ్ల మధ్యలో చిక్కబడింది ఈ యొక్క బబులోని ఇప్పుడు నలుదిక్కుల నుంచి దూతలు చాలా కాలం నుంచి వీళ్ళు బంధింపబడ్డారనేసి నేను ఎన్నోసార్లు చూపించిన గతంలో వాక్యాలు అవి అక్కడ బంధింపబడ్డాయి ఇప్పుడు వదిలిపెట్టబడ్డాయి ఆరవ బూరకి అవి వదిలిపెట్టబడ్డాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇవి ఆరు వాయువులు అని కూడా నేను చూపించిన గతంలో కాబట్టి ఆరు వాయువులు ఆరు దూతలు లేక ఆరు సారీ నాలుగు నాలుగు వాయువులు నాలుగు దూతలు కాబట్టి నాలుగు వాయువులు ఫోర్ విండ్స్ అని కూడా చూపించిన గతంలో కాబట్టి ఫోర్ విండ్స్ ఫోర్ ఏంజల్స్ ఒకటే విషయాన్ని సాదృశంగా మనకు చూస్తున్నాం విండ్ లేక వాయువు లేక దూత లేక ఆత్మ నలుగురు ఆత్మలు ఇవి నాలుగు దేవుని పని కొరకు ఏర్పరచుకున్న అంటే సర్పంలో సర్పం సర్ప ఏమంటాం వాటిని సర్పాన్ని అనుచరులు వీళ్ళకి పని అప్పగించబడింది వీళ్ళు ఏం చేయాలా వీళ్ళు మరణ కాండని కాబట్టి ఆ మహానది వద్ద బంధింపబడిన నలుగురు దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకునిన్న ఆరవ దూతతో చెపుని ఎవరి ఎవరికి జ్ఞాపకం ఉంది ఇది ఎక్కడ చూసినాం మనం ఏడవ అధ్యాయము మొదటి వచనం బ్రదర్ ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచనం బ్రదర్ నీ దగ్గర నుంచి చాలా నాయిస్ వస్తుంది బ్రదర్ నీ మొబైల్ నుంచి నేనే చదువుతాలే నేనేం చదువుతానులే సార్ ప్రకటన అటు తర్వాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి ఉండి భూమి మీద నేను సముద్రం మీదను ఏ చెట్టు గాలి వీచకుండా భూమి యొక్క నాలుగు మరియు సజీవుడకు దేవుని ముద్ర వేరొక దూత సరే నలుగురు అక్కడ నిలబడి ఉన్నారన్న విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు వీళ్ళు అక్కడ నిలబడినరు కానీ తొమ్మిదవ అదే చివరి భావానికి వచ్చినప్పటికీ వాళ్ళకి పని అప్పగించబడి అంటే వాళ్ళు ఎంతో కాలం నుంచి సిద్ధంగా ఉన్నారు దేవుని యొక్క ఉగ్రతని అమలు కొరకు భూమి యొక్క నాలుగు దిక్కులు కాబట్టి ఇప్పుడు మనకు అర్థం ఏంటంటే ఈ లోకం అంతా సాదృశ్యంగా ఉంది ఈ భూమి అంతా బబులోనికి సాదృశ్యంగా ఉంది నాలుగు దిక్కుల దేవులతో నిలిచి ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అక్కడ బంధింపబడినారు వాళ్ళకి ఇప్పుడు విడుదలైంది వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్న ఇక్కడ చూస్తున్నాం మనం సువర్ణ బలిపీఠం అనేప్పుడు దేవుని సింహాసనం దగ్గర ఉండేది కాబట్టి దేవుని సింహాసనం చేస్తుంది ఈ ఉరుముల శబ్దం తర్వాత ఈ ఆరవ దూతతో చెప్పుట వింటిని అంటే ఏంటంటే మహానది యొద్ బంధింప నలుగురు దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకున్న ఆరవ దూతతో చెప్పుట వింటిని మొలస ఏడవ అధ్యాయం మొదటి వచనం అటు తర్వాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచిండి భూమి మీద నేనైనా సముద్రం మీద నేను గాలి వీచకున్నట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల యు వాయువుని పట్టుకొని ఉన్నారు వాళ్ళు దాని తర్వాత రెండవ అష్టంలో ఈ ఏడవ దూత ఆరవ దూత మరియు సజుడగ దేవుని ముద్రగల వేరే ఒక దూత అంటే ఏడవ దూత సారీ ఆరవ దూత ఏం చేస్తున్నాడు ఇక్కడ దేవుని ముద్రగల వేరే ఒక దూత వేరే ఒక దూత అంటే ఏసుపోక్ సాదృశ్యం సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చిన చూచి తిని కాబట్టి సూర్యుడు ఆయన నీతి సూర్యుడు కాబట్టి అది అది సూచనిస్తున్నాడు ఇది ఏస్ప్రోకి సంబంధించిందని వాక్యం రెండవ ప్రశ్న అతను ఏం చేస్తున్నాడు భూమికి నైనా సముద్రం కనైనా హాని కలుగుటక్క అధికారము పొందిన ఆ నలుగురు రుదులతో మాట్లాడుతున్నాడు మా దేవుని దాసులను వారి నొసలందు ముద్రించే వరకు ఏ ఎక్కడ కూడా హాని చేయడానికి వీల్లేదు కాబట్టి ఏడవ అధ్యాయము ముద్రకి సంబంధించింది సిగ్లింగ్కి సంబంధించింది ఆ దాటినాక తొమ్మిదవ అధ్యాయంకి వచ్చేటప్పటికీ సీలింగ్ లేని వారికి శ్రమ ముద్ర లేని వారికి శ్రమ కాబట్టి వాళ్ళని నలుగురిని ఇక్కడ వదిలిపెట్టింది ఇప్పుడు ఆరవ దూత ప్రకన గ్రంథము తొమ్మిదవ దినము పదిహేనవ వర్షంలో ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి తర్వాత పోయిన వారము విశదీకరించిన ఇవన్నీ నేను పదహారో వర్షంలో గుర్రపు రౌతుల సైన్యంలో లెక్క ఇరవై కోట్లు వారి లెక్క ఇంత అని నేను వింటుంది కాబట్టి ఇరవై కోట్లు అంటే జేమ్స్ అన్న లో లెక్క లేనన్ని అన్న ఉంది అక్కడ నిజంగా ఇరవై కోట్లు కాదు లెక్కకు మించి అన్న విషయం అక్కడ జేమ్స్ ఆంక్షలు చూస్తాం మనము దాని తర్వాత పదిహేడు నాకు కలిగిన దర్శనం ముందు ఇలాగ ఆ గురంలకు వాటి మీద కూర్చిన వారికిని నిప్పు ఎరుపు మయ వర్ణము నీల వర్ణము మయములు ఉండేను ఆ గురంల తలలు సింహపు వంటివి వాటి నోల నుండి అగ్ని ధూమ గంధకములు బయలు వేడుచుండేను కాబట్టి మూడు గుంపుల గురించి మాట్లాడుతుంది ఇక్కడ మూడు రకాల గుణగణాలు వాళ్ళయ్యి వీళ్ళందరూ సర్పములు తేళ్లకి సాదృశ్యం ఎందుకంటే గుర్రాలు తేళ్లైతే గుర్రాల మీద కూర్చున్న వాళ్ళు సర్పములు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా కొంచెం ఆగండి సౌండ్స్ పోతాయిగా కూరగాయల వాళ్ళ స్పీకర్స్ పెట్టుకొని వస్తుంటారు వాళ్ళ శబ్దాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు కాబట్టి ఆరవ దూత మన ప్రభుకి సాదృశ్యం అతని వా అతని ఆజ్ఞ లేకుండా ఈ నలుగురు దూతలు ఎప్పటి నుంచో ఉన్నారు ఎంతో కాలం నుంచి వాళ్ళు అక్కడ విడవ పడుతున్నారన్న విషయం మనం చూస్తున్నాం ఇక్కడ బైబిల్లో చూస్తాం ఈ నాలుగు వాయువులకు సంబంధించిన అనేకమైన వాక్యాలు గతంలో రికార్డింగ్స్లో మీరు చూస్తారు వీటన్నిటికి సంబంధించినవి ముఖ్యంగా చూడండి ఒకసారి చూడగలితే ఒక్కటి నేను చూపిస్తా తక్కిన మీరు వెతుక్కోండి ఏషయ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయంలో కూడా ఉంటుంది అంటే పాత నిబంధన కాలం నుంచి అవి ఎదురు చూస్తా ఉన్నాయి వాటి పనుల కొరకు గ్రంథము ఇరవై అధ్యాయం పదహారవ వచనంలో చూడండి ఇరవై అధ్యాయము పదహారవ వచనంలో పదహారు నుంచి ఇరవై మూడు వర్షాలు నేను చదువుతాను మీరు వినండి నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతం నుండి సంగీతములు మనకు వినబడను అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ నేను చెడిపోతుని చెడిపోతీని రెండు రెండు గుంపులు ఇవి మోసము చేవారు మోసము చేదురు మోసము చేవారు బహుగా మోసం చేదురు ఇవి రెండు గుంపులు పదివచ్చు భూనివాసి నీ మీదికి భయం వచ్చెను గుంటయురియు నీకు తటస్థించను భూనివాసులకు శ్రమ ఇది కాబట్టి గొప్ప జనాల శ్రమ తూములు పైకి తీయబడినవి భూమి పునాదులు కంపించున్నవి భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది భూమి కేవలము తునకలైపోచున్నది భూమి బహుగా దద్దరిల్లిచినది గొప్ప జనంకు సంబంధించిన శమలన్నీట్లుంటాయి భూమి భూమి భూమి అని జ్ఞాపకం చేస్తున్నాడు భూమి మత్తుని వలె కేకలు కేవలము తూలుచున్నది పాక ఇటు అటు ఊగుచున్నది దాని అపరాధము దాని మీద భారంగా ఉన్నది అది పడి ఇంకను లేవదు బగులో ఒకసారి పడిపోయింది భయంకరమైన వర్తమానం విని పారిపోవాడు గుంటలో పడును గుంటను తప్పించుకున్న వాడు ఉరిలో చిక్కును ఇదంతా ప్రకటన గందరూ చూస్తామన్న ఈ వాక్యాలు తిరిగి రిపీట్ అవుతాయి అంటే పాత నిబంధన కాలాలు జ్ఞాపకం చేయబడ్డాయి ఆరామైనవి కృత నిబంధనలు ముగిస్తాయి అన్నట్టు అట్లా ఆ దినం నా ఉన్నత స్థలం ఉన్నత స్థలంలో సమూహంను భూమి మీద బూరాజులను చెరపట్ట చెరపడిన గోతుల చెరపడినట్లుగా వారు చెర చేర్చబడి వేయబడదురు అందరు చిక్కబడతారు బంధింపబడతారు బహుదినంలైన తర్వాత వారు దర్శింపబడతారు చంద్రుడు వెలవెలబోగును సూర్యుని ముఖము మారును సైన్యములకు అధిపతి అవి యుహోవ సీనాయి కొండ మీదను ఎరుసలేములోను రాజగును పెద్దల యొద్ ఆయన ప్రభావం కనబడును కాబట్టి కంప్లీట్ గా వాళ్ళంతరూ బంధింపబడతారు అది ఐదవ బూరలు జరిగింది ఆరో బురలో బంధింపబడ్డ వాళ్ళందరూ తీర్పు పోతా ఉంటారు ఈ లోకస్తులు వాళ్ళని ఈ లోకపు విధానాలుగా తీర్చి వారిని మరణానికి అప్పగిస్తారనే విషయం మనం అక్కడ చూస్తా ఉన్నాం మరోసారి ఆ పదహార అవసరం చూడండి ఏషియా గ్రంథము ఇరవై నాలుగు ఎక్కడ కూడా నాలుగు వాయువులని లేనే లేదు అక్కడ ఎక్కడ కూడా లేదు చూడండి కానీ నేను ఇంగ్లీష్ చదువుతున్నాను ఏషియా గ్రంథము నలభై ఇరవై అధ్యాయము పదహారు 23. మూడు మీ దగ్గర ఉంటే కూడా చూసుకోవచ్చు మీరు యశా గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము పదహారు వచనం ఫ్రామ్ ద ఫోర్ విండ్స్ అండ్ ద సెవెన్ సీస్ అని ఉంది ఇక్కడ వీ హియర్ ద సింగింగ్ ఫోర్ విండ్స్ అండ్ ద సెవెన్ సీస్ ఎక్కడుంది అది చెప్పండి ఎక్కడ లేదు పదిహేనో వర్షం చూసిన అక్కడ కూడా లేదు ఆశ్చర్యం తెలుగు తర్జుమాలో అసలు ఆ పచనమే తీసేసిండ్రు నీతిమంతునికి స్తోత్రమని బూధి గంథం నుండి సంగీతములు మనకు వినబడెను కానీ ఇంగ్లీష్లో చూస్తే ఫ్రమ్ ద ఫోర్ విండ్స్ అండ్ ద సెవెన్ సీస్ వి హియర్ ద సింగింగ్ అంటే నాలుగు వాయువుల నుండి ఏడు సముద్రంలో నుండి ఉన్న వాళ్ళన్నట్టు అంటే ప్రపంచం అర్థం ప్రపంచంలో ఏడు సముద్రాలు ఉన్నాయి పెద్దయి కాబట్టి నాలుగు వాయువులు ఏడు సముద్రంలో నుంచి మనుషులు దేవుడిని స్థుతిస్తున్నారు అన్న విషయం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది కానీ తెలుగు కష్టపడికి నీతిమంతునికి స్తోత్రమని బోధిగంథం నుండి సంగీతంలో మనకు వినపడుచున్నవి దేవుడు ఒకడే ఏసుప్రవ్ కదా ఏస్ప్రవని స్థుతించే వాళ్ళు నుండి సంగీతంలో పాడుతున్నారు అన్న విషయం ఇక్కడుంది కానీ ఇంగ్లీష్ల నాలుగు వాయువుల నుండి మరియు ఏడు సముద్రంల నుండి మనుషులు దేవుని సుతిస్తున్నారు అన్న విషయం కాకుంది కాబట్టి ఫోర్ విన్స్ అంటే ప్రపంచం అంతటా అర్థం కానీ తెలుగులో మొత్తానికే తీసేసి రవచనాలు మనం అట్లా ఏం రిజెక్ట్ చేస్తలేము బైబుల్ని ఎందుకు దేవుడు పర్మిట్ చేసిండు అనేది మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలా ఎందుకు అంటే తెలుగు ఇంగ్లీష్ కలిపి చదువుకోవడం కొనుక్కు అంత అంతకంటే ఇంకేం లేదు అది తప్పు ఇది తప్పు వాడు సైతంలో వీడు సైతం అట్లాంటి మాటలే అవసరం లేదు మనకి చాలా మంది అట్లనే క్రిటిసైజ్ చేస్తారు బైబిల్స్ ని మనం చేయమట్లు క్రిటిసైజ్ ఎందుకు పర్మిట్ చేసిండి దేవుడు కొన్ని తీసిండి కొన్ని పెట్టిండంటే అక్కడున్నాయి ఇక్కడ లేవు ఇక్కడున్నాయి అక్కడ లేవు అంతే తేడా రెంట్ని కలిపి చదువుకుంటేనే కరెక్ట్ అండర్స్టాండింగ్ నీకు ఉంటుంది బట్ సంపూర్ణమైన అవగాహన బైబిల్ ఉండాలంటే మటుకు ఆ రీతైనే వాటిని చదవాలా అన్న విషయం ప్రభు మనకి జ్ఞాపకం చేస్తుంది అదే రీతిగా కొన్ని సంవత్సరాల క్రితం నేను జకర్య గ్రంథము నుంచి కూడా చూపించిన ఈ యొక్క నాలుగు ఈ నాలుగు వాయువులు దేనికి సంబంధించిన ఒకసారి చూడండి జక్ర గ్రంథము ఆరవ అధ్యాయము బహుదీర్ఘంగా కొన్ని గంటలు దీని గురించి నేను విశదీకరించిన ఇప్పుడు అంత డీటెయిల్ గా చూపించను కానీ ఒప్పుకుంటే మీరే వాటిని వినచ్చు జక్ర గ్రంథంలో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఆల్రెడీ కాబట్టి ఐదవ వచనంలో నాలుగు ఆరవ అధ్యాయము ఐదవ వచనంలో అతడు నాతో ఇట్లా నేను దేవుడు మాట్లాడుతున్నాడు జకరియత ఇవి ఏవి ఈ నాలుగు రథాలు నాలుగు గుర్రాలు సర్వలోక నాదుడ యుహోవ సన్నిధిని విడిచి బయలు వెళ్ళు చతుర్వాయువులు చతుర్ అంటే నాలుగు కదా చతుర్ అంటే నాలుగు వాయువులు గాలి అన్నట్టు విండ్ అంటారు ఇంగ్లీష్ లో విండ్ వాయువు అంటే విండ్ వాయువు తుఫాన్లు అంటాం వాయువు వాటి ఆకాశపు చతుర్వాయువులు నాలుగు వాయువులు ఇవి ఒకప్పుడు దేవుని సన్నిధిలో అవి అక్కడి నుంచి భూమి మీదకి వచ్చి భూమి చుట్టూ కవర్నై ప్రకటన గ్రంథంలో అవి ఇప్పుడు వాటి పని స్టార్ట్ చేసినాయి మీరు అనుకోవచ్చు కొన్ని వేల సంవత్సరాల చెప్పబడ్డ వాక్యము ఇంతవరకు ఎందుకు కాలేదంటే నీ దృష్టిలో సంవత్సరాలు అట్లుంటాయి ఆయన దృష్టిలో ఒక రోజులాగా ఉంటుంది వెయ్యి సంవత్సరాలు ఒక రోజులాగా ఉంటుంది ఒక సంవత్సరం ఒక రోజులాగా ఉంటుంది ఆయన దృష్టిలో టైము అందుకే ఈ లోకపు టైమ్స్ మనం చూడడం ఎప్పుడు కూడా అవి కరెక్ట్ కావని విషయం కూడా మనం ఎన్నిసార్లు ధ్యానించినాం కాబట్టి దేవుని సన్నిధించి బయలుదేరిన ఈ నాలుగు దేవుని యొక్క ఆజ్ఞ పొందుకొని ఈ మనుషులను చంపడం కొరకు అది నేను మీకు ఎన్నిసార్లు చూపించిన సైతాన్ని ఎప్పుడు నిలబడతాడు ఒకనొక దినము దేవుడు దేవదూతలు కలుసుకునే సమయం దేవుడు అడతాడు దూతలతో ఎంతకాలం మీరు ఏం పనిచేసిండ ఈ విషయం మీకు అర్థం కల ప్రకట పరిలోకంలో కూడా దూతలు మనం ఈ లోకంలో ఎట్లా పనులు చేస్తున్నామో వాళ్ళు కూడా ఎట్లా పనులు చేస్తుంటారు కోట్లాది కోట్లాది దూతలు రకరకాల పనులు ఉన్నాయి దేవుడు ఒక ఈ భూమి ఒకటే సృష్టించాలి ఆయన రకరకాల ఆ యొక్క గ్రహాలను సృష్టించాడు ఇవన్నీ కాగా ఏడు ఆకాశములు అని మనం బైబిల్లో చేస్తాం ఆయన ఉండేది చివరి ఆకాశంలో కాబట్టి ఒక్కొక్క ఆకాశంలో రకరకాల జీవరాశులను దేవుడు సృష్టించాడు చూడండి ఆయన ఎంత జ్ఞానం గలవాడనండి ప్రతి దాంట్లో వాళ్ళు ఏదో ఒక పనిచేశారు కానీ మన ప్రభుత్వది ఏడవ దాంట్లో అక్కడ దూతల అక్కడ రకరకాల పనులు చేస్తుంటారు ఆ అక్కడ నువ్వు పోలేవు ఎందుకంటే నువ్వు అక్కడ పోవాలంటే ఈ శరణ విడిచిపెట్టాల వాళ్ళు రావాలంటే ఈ శరం తలుచుకొని రావాలా అంతే తేడా నువ్వు అక్కడ పోవాలంటే ఆత్మస్వరూపిగానే పోవాలా కాబట్టి ఈ లోకంలో ఉంటూ పర్లోకం పోవాలంటే మట్టుకు నువ్వు ఆత్మస్వరూపీగా సంపూర్ణంగా తయారు కావాలా గాడ నిద్ర కలిగినప్పుడు నీకు దర్శనం కలుగుతుంది నువ్వు పర్లోకంలో పోయినట్టు అవి ఆత్మ అన్నట్టు ఆత్మ అక్కడ పోవాలంటే శరీరంలోకి వెళ్ళి బయటికి పోవాలా అది కేవలం నిద్రపోయినప్పుడే జరగలదు లేకుంటే కాదన్నట్టు కాబట్టి ఇవన్నీ బహు విశేషమైన సత్యాలు ఈ నాలుగు చతుర్వాయువులు నలుగురు దేవదూతలు అన్న విషయం మనము ఆ యొక్క మన చక్ర గ్రంథాలు చూస్తున్నాం మళ్ళీ చూడండి ఆరో అధ్యాయము ఐదవ వచనంలో నాలుగు రథములు నలుగురు దేవదూతలు నలుగురు వాయువులు అన్ని ఒకటే అన్నట్టు అంటే ఇవన్నీ దేవుని సన్నిధి నుంచి వచ్చినాయి ఎందుకంటే ఆయన సన్నిధిలో అక్కడ నిలబడ్డాయి ఇవన్నీ సైతం కూడా కాబట్టి సైతాన్ని అనుచరులు వీళ్ళు కాబట్టి మరణము మరణి మరణము వీరి మీద అధికారం వీళ్ళకి దేవుడు అది తీసేసుకుంటాడు అయిన తర్వాత ఇది ముగించినాక కాబట్టి ఆరవ బూరలో అందరూ మరణించాలా అన్న విషయం ఇక్కడ మనం చూస్తున్నాం ఎందుకు ఎట్లా మరణిస్తారంటే ఈ పద్దెనిమిదవ వర్షాలు చూస్తాం చూడండి ప్రకణ గ్రంథము తొమ్మిదవ దెబ్బ పద్దెనిమిదో వర్షంలో ఈ మూడు దెబ్బల చేత ఏవా మూడు పోయిన వర నేను చూపించిన దీర్ఘంగా మూడు దెబ్బలు నిప్పు వలె ఎరుపు వర్ణము నీల గంధక వర్ణము అని మైమరులు ఆ గురంల తలలు సింహపు తలలు వాటివి వాటి నోళ్ల అగ్ని ధూమ గంధకములు ఇవి మూడు అన్నట్టు అగ్ని ధూమము గంధకములు బయలువెళ్ళాను ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలుపెడుచున్న అగ్ని ధూమ గంధకం మూడు గంధక నుంచిత మనుషులలో మూడవ భాగము చంపబడను బాగా అర్థం చేసుకోండి గొప్ప జనంలో గొప్ప జనం అందరం చావ చవడం అండికి ఏంటంటే ఆ గుర్రముల బలము వాటి నొసళ్ళ నో వాటి తోకల ఉండెను కాబట్టి నోళ్లు అంటే పండ్లు కాబట్టి తేలక సాదృశ్యం వాటి తోకలు ఎందు ఉన్నది ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తల్లు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయను కాబట్టి వాటి తోకలు పాములు లాగుండి కాటేసినాయి నోరేమో తెల లాగుండి కాటేస్తుంది ఒక దిక్కు కాటు ఒక దిక్కు మరణం ఒక దిక్కు శ్రమ ఒక దిక్కు మరణం భయంకరమైన కాలం అది పంతొమ్మిదో వచనం చూస్తున్నాం మనం అయితే ఇరవై వచనంలో ఒక ఏంటంటే ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చుడను వినను నడవను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కరాలతో చేవైన తమ హస్త కృత్యమైన విగ్రహమును పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు ఈ ఇరవై వచ్చటంకి ఒక్క సంబంధించి నేను మీకు చూపించేసి ఈరోజు ముగించేస్తా రాత్రి వెళత్తే కొంతసేపు ఎందుకంటే నేను బహు దూరం కదా ఒక కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల ఎట్టి పరిస్థితుల నేను అక్కడ ఫంక్షన్కి అటెండ్ కావాలా గృహ ప్రవేశానికి నేను పొద్దున రానని చెప్పి నేను సాయంత్రం వస్తాను త్వరగా మన ఇంటికి వెళ్ళిపోవాలి రాత్రి నిన్న దినము పన్నెండున్నర అయింది ఇంటికి వచ్చేటప్పటికి బొహుగా అలిసిపోయినాము పొద్దున్న లేస్తే ఎనిమిది అయింది టైం బాగా అలిసిపోయినాం నిన్న అందుకని అన్ని డిస్టర్బ్ అయినాయి షెడ్యూల్స్ బట్ అన్ని అన్ని ప్రాముఖ్యమైనయి అన్ని ఇంపార్టెంటే అన్ని చేసుకోవాల పనులు మనం ఎక్కడ కూడా సారీ అని చెప్పడానికి వీల్లేదు కాబట్టి ఇరవై వర్షాలు చూసినట్లు తర్వాత ఇరవై ఒకటో వర్షంలో మరియు తాము చేచిన నరహత్యలను మాయ మంత్రములను జార చౌరత్వములను చూడండి చౌరత్వం అంటే దొంగతనం కదా జార చౌరత్వములను చేకున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కారు ఇది బహు ఆశ్చర్యం ఎందుకంటే ఫస్ట్ మూడో వంతు చంపడం అంటే గొప్ప ఈ తక్కిన గుంపులనే రెండు గుంపులు సర్పములు తేళ్లు ఇది వాళ్ళకు సంబంధించిన విషయాలు అన్నట్టు మిగిలిన వాళ్ళు వీళ్ళందరూ మిగిలిన జనులు దయ్యంలో చూడను వినను నడువును శక్తి లేనివయ్యి బంగారు వెండి కంచెం రాయి కరాలతో చేయబడ్డ ఇవన్నీ మీరు జేమ్స్ నంబర్స్ చూస్తే చాలా ఆశ్చర్యంగా మీరు అర్థం చేసుకోగలరు వీటన్నిటినీ అది పాయింట్ నేను చెప్పాల్సింది మీకు వాటిని అర్థం చేసుకోవాలంటే అంత ఈజీ కాదనేది కాబట్టి నేను కొంచెం క్లుప్తంగా వాటిని చూపిస్తాను ఇప్పుడు మొదటిదిగా నరహత్య మొదటి ఇరవై ఒకట వర్షాలు చూస్తున్నాం మనం నరహత్య దాని మాయా తంత్రములు జార చోరత్వములు మొదటి నరహత్య అంటే జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ లో ఫైవ్ అంటే టు స్లే మర్డర్ స్లాటర్ వీళ్ళు గొప్ప చంపిన వాళ్ళు అన్న పాయింట్ అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది తర్వాత మాయా తంత్రములు ఇంగ్లీష్ లో సార్సరీస్ అంటారు సార్సరీస్ ఇవన్నీ ఇంపార్టెంట్ మనకి ఇంగ్లీష్ పదాలు ఇంగ్లీష్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ ఎందుకంటే దేవుడు ఆ లాంగ్వేజ్ ని ప్రపంచానికి పరిచయం చేసి కంప్లీట్ ప్రపంచమంతా ఇంగ్లీష్ లే ఇంగ్లీష్తోనే వేరే దేశాలలో రకరకాల భాషలు మాట్లాడతారేమో హిందీ తెలుగు మాట్లాడతాం మన దేశంలో కానీ ఇంగ్లీష్ ముఖ్యమైన భాష ఈ దేశంలో అదే రీతిగా ఏ దేశంలో కానీ ఇంగ్లీష్ లేకుంటే మాట్లాడలేరు ఎందుకంటే అది ప్రపంచపు లాంగ్వేజ్ లాగా దేవుడు దాన్ని పరిగణిస్తున్నాడు అది నీకు రాకపోతే నువ్వు దేవుడు ఏర్పరచుకున్న భాషని అర్థం చేసుకోలేదు అన్నట్టు అందుకు మిస్ అయిపోతున్నాం ఎన్నెన్నో వాక్యాలు ఇందాక నేను చూపించినట్లు యశగ్రంథంలోని వాక్యాన్ని ఇరవై నాలుగో అధ్యాయం అది నువ్వు తెలుగులోనే జరిగింటే నీకు ఆ నాలుగు వాయువులు దాని ఏడు సముద్రాలు అన్న పదమే దొరకకపోయాడు శాశ్వతంగా కాలం ముగించినాక కూడా శరాన్ని విడిచిపెట్టినా కూడా ఆయన గ్రహించలేకపోయేవాడివి కాబట్టి ఈ ఉన్నంత వరకు వీటన్నిటినీ గ్రహించాలా దాని ముఖాముఖిగా నేను చూస్తాం కాబట్టి అవసరం లేదన్నట్టు అదే ఏడవ బూరకు సంబంధించింది అంతా సమాప్తమైంది దేవుని మర్మము సమాప్తమైంది అన్న విషయం అక్కడ చూస్తాం ఏడవ గురలో కాబట్టి నరహత్యాలు మాయా తంత్రములు ఇప్పుడు మాయా తంత్రంలు అంటేనే చూస్తాం చూడండి సార్సరీస్ ఫైవ్ ఫ్రమ్ ఫైవ్ అంటే మెడికేషన్ ఫార్మసీ అని ఉంది అంటే ఈరోజు ఉండే మందులు అంత మాయా తంత్రములు చెప్తున్నాడు అది మనకి ఎప్పుడు అర్థమైంది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఇంగ్లీష్ మందులకు సంబంధించినవి వాటిని ఏం రిజెక్ట్ చేయం మనం యాంటీబయాటిక్స్ జలుబుకి సంబంధించిన మందులు అన్నీ వాడుతూ ఉంటాం ఆ చాలా సిన్సియర్ గా మంచి మందులు అనుకున్నారు కానీ ఈ రోజు మటుకు అది మాయతంత్రమే కేవలము డబ్బు సంపాదించుకోవడం కొరకు నీ ఆరోగ్యం పట్ల ఆసక్తి లేని వాళ్ళు వీళ్ళు ఫార్మాసీ కంపెనీస్ అన్ని అన్ని ఒక్కటి కాదు అన్ని కోవిడ్ విషయాల్లో చూసినాము దానికి పిచ్చి పిచ్చి మందులు ఇచ్చింటారు చంపేశారు మనుషులని అసలు మందే లేనప్పుడు ఎట్లా నువ్వు వాటికి ట్రీట్మెంట్ ఇచ్చినావు వాడంతా వాడే బాగవుతారు అనుకున్నావు కాకపోతే చచ్చిపోయండి డబ్బులు అయితే తీసుకున్నారు హాస్పిటల్స్ ఫార్మసీ కంపెనీస్ ఈ గోవాకు చెందినట్టు సార్సరీస్కి సంబంధించినవి దీన్ని అట్లా నేను ప్రకృతి సదివినావు అనుకో ఏమర్థం తీసుకుంటామంటే మాయా తంత్రం అంటే మాయా మంత్రాలు చేసే వాళ్ళ దగ్గర పోవడము చేతబడులు చేసే వాళ్ళ దగ్గర పోవడం అని అనుకుంటారు మనం కానీ అది కాదు ఇది ఆత్మీయమైన సత్యం ఇదంతా మ్యాజిక్ మందులకు సంబంధించింది మెడికేషన్ ఫార్మసీ అని ఉంది జేమ్స్ ఆ లో తర్వాత ఫైవ్ త్రీ ఏ డ్రగ్ అని తర్వాత ఈ డ్రగ్ దట్ ఈస్ స్పెల్ గివింగ్ పోర్షన్ అంటే ఒక రకమైన వశీకరణించుకుండే మందు అని ఉంది తర్వాత ఏ డ్రగ్గిస్ట్ ఫార్మసిస్ట్ ఆర్ పాయిజనర్ పాయిజనర్ అంటే చెప్పండి ఎవరన్నా విషము కల్పించే వాళ్ళని పాయిజనర్స్ అంటారు మనం చూస్తూ ఉంటాం సినిమాలలో చూసినా లేదు మీరు ఎప్పుడన్నా పాలలో విషం కలిపి తాగిచ్చి చంపేస్తుంటారు మనుషులని లేకుంటే విషం కల్పిత వాళ్ళని పాయిజనర్స్ అంటారు పాయిజనర్ అంటే వాడి చేతిలో పాయిజన్ ఉంది ప్యాకెట్లో పాయిజన్ ఉంది బాటిల్లో పాయిజన్ దాన్ని కల్పించాడు చెప్పండి పాయిజనర్ అవుడు సర్పం కాకపోతే తర్వాత తెలుగు ఇంకొకటి చూస్తున్నాం జార చౌరత్వ జార చౌరత్వం ఆశ్చర్యంగా ఉంది అసలు ఏం పదం అది ఇక్కడ ఏముందంటే ఇంగ్లీష్ లో తెలుగులోనేమో జార చౌరత్వం ఉంది అసలు ఇక్కడ జారత్వము చౌరత్వం కలిపితే జార చౌరత్వం అంటున్నారు ఇంగ్లీష్ లో మటుకు ఫార్నికేషన్ అని ఫార్మికేషన్ అంటే 4202 టూ జీరో టూ ఫ్రమ్ ఫోర్ టూ జీరో అంటే హార్ల అంటే వ్యభిచారం అనుంది తర్వాత చిహ్న పరంగా విగ్రహారాధన అని కూడా ఉంది అంటే విగ్రహారాధికులు తర్వాత వారి శరీర కోరికలను తీర్చుకునే వారు వ్యభిచారం కాబట్టి అందుకు జారము జారత్వము అంటే విభిచారం కదా జారచోరత్వము ఆశ్చర్యంగా ఉన్నాయి ఆ పదాలు వింటుంటాయి వాళ్ళ గుణగణాలు ఆ రీతిగా ఉంటాయన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి కొన్ని విషయాలు ఇంకా నేను అవి ఎంత డీటెయిల్గా పోతలేం కానీ ఫోర్ టు జీరో ఉంది అది బహు ఆశ్చర్యంగా ఉంది అది ఏముందంటే ఫోర్ టు జీరో ఫైవ్ లో వినల్ విఈన్ఏఎల్ అని ఉంది వినల్ అంటే మనం ఎప్పుడు విన్నాం ఈ పదం నేను కూడా ఎప్పుడు వినలేదు ఒకసారేమో విన్న నేను నేను దాంగ్వేజ్ మర్చిపోయిన పదం వినల్ అంటే మేల్ ప్రాస్టిక్యూట్ అని సాధారణంగా వ్యభిచారంలో స్త్రీలే ఉంటారంటారు కానీ ఇక్కడ పురుషులు కూడా ఉన్నారు మేల్ ప్రాస్టిక్యూట్ అంటే పురుషులని వీళ్ళని ఇంగ్లీష్ లో ఏమంటారంటే జిగలోస్ అంటారు జిగలోస్ ఇంకా పదాలు మేము కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు జిగలోస్ అని పిలిచేటోళ్ళు వీళ్ళని ఇప్పుడు ఈ తరము ఏమని పిలుస్తుందో యుగలోస్ అని ఉంది మేల్ ఎస్కాట్స్ అనింది రెంట్ బాయ్స్ అంట రెంట్ కిరాయికి పిల్లలు ఒక పిల్లలు తర్వాత హస్లర్స్ అని ఉంది హెచ్యుఎస్టి ఎల్ఈఆర్ఎస్ హస్లర్స్ మేల్ ప్రాస్టిట్యూట్ ఇంగ్లీష్లో చెప్పండి ఎవరికి సంబంధించింది విషయం సాధారణంగా ఏమనుకుంటారు వ్యభిచారంలో ఉన్నారు వ్యభిచారంలో ఉంటే స్త్రీని అనుకుంటారు కదా కానీ ఇక్కడ మేలని ఉంది కాబట్టి దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం ఆ గుంపు అంతా కానీ డిక్షనరీలో వీనల్ అనే పదానికి ఏముందంటే పోయిన వరకు నేను చూపించిన లంచగొండి అని కూడా కరప్ట్ అంది పదం అంటే వాళ్ళు అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు దేవుడు ఆ రెండవ గుంపు మొదటి రెండు గుంపులు ఇట్లా ఉంటాయన్న విషయాన్ని ప్రభు మనకు చూపిస్తున్నాడు కాబట్టి వీళ్ళు మిగిలిన మొదటి ఆ మూడవ గుంపు గొప్ప జనం మరణించినాక మిగిలిన ఈ రెండు గుంపులే సర్పంలు తేళ్ళు తర్వాత మనం అక్కడ తెలుగులో ఏం చేసినామంటే పదాలలో జేమ్స్ మన ప్రకటన గ్రంథము చూస్తుంది ఇప్పుడు మనము చోరత్వం జారత్వం అంటే మనకు అర్థమైంది వ్యభిచారానికి సంబంధించింది చోరత్వం అంటే అప దొంగతనం చోరత్వం అంటే దొంగతనం తెఫ్ట్ అంటారు ఇంగ్లీష్ లో తెఫ్ట్ టూ ఎయిట్ జీరో నైన్ ఫ్రమ్ టూ ఎయిట్ వన్ త్రీ అంటే స్టీలింగ్ వీళ్ళు దొంగలిస్తారు అన్నట్టు గొప్పతనం అందరూ పోయినాక వాళ్ళ ఆస్తులన్నీ దొంగిలించుకుంటారని నేను ఎన్నిసార్లు చూపించిన మీ వీళ్ళ పని అది అన్నట్టు టు స్టీల్ టు తెఫ్ట్ అన్న పదాలు ఉన్నాయి కాబట్టి ఈ మొదటి రెండు గుంపులు ఎట్లా ఉంటాయి మనం ఇక్కడ దీర్ఘంగా చూస్తా ఉన్నాం వారి గుణగణాలు వాళ్ళు బహు కఠినంగా తయారవుతారు వారు మారు మనసు పొందిన వారు కారు కాబట్టి ఈ మిగిలినది ఎక్కడుంది మనం చూస్తున్నాము ఇరవై వచనంలో ఇది బాగా అండర్లైన్ చేసుకోండి మీ లైఫ్ లో ఎప్పుడు మర్చిపోకుండా ఇరవై వచనం ఎప్పుడు నువ్వు ప్రకటించాల్సి వచనంలో ఈ దెబ్బల చేత చావక అంటే గొప్ప జనం అందరూ మిగిలిన వాళ్ళు వీళ్ళు అది మిగిలిన జనులు అని కదా అది మొదటి రెండు గుంపులు ఉన్నట్టు సర్పములు కాబట్టి ఈ సర్పములు తేళ్లు చివరి వరకు కూడా మారు మనసు పొందిన వారు కారు కాబట్టి ఫస్ట్ టూ గ్రూప్స్ ఎట్టి పరిస్థితుల్లో పరలోకానికి అనర్హులు అందుకే ఒక్కసారి ఈ యొక్క పదవ అధ్యాయం ముగించినాక ఈ శ్రమలు మరి విశేషంగా విశదీకరిస్తాడు దేవుడు పదకొండవ అధ్యాయం నుంచి చాలా డీటెయిల్డ్గా ఉంటది ప్రకటన గ్రంథం మనము అధ్యాయం నుంచి పోతుంటే మటుకు ఈ ఇవమ్మ జస్ట్ ఏబీ సెడీలు నేర్చుకున్నట్లే ఇవన్నీ ఇంతవరకు పదవ అధ్యాయం వరకు ఏబీ సెడీలు చదివినట్లే అక్కడి నుంచి నువ్వు లోపలికి వెళ్ళిపోతే డీటెయిల్డ్ గా ఎక్స్ వైజెడ్ వరకు పోతే అసలు నువ్వు మొత్తం మునిగిపోయిన వాళ్ళు లాగుంటావు సముద్రంలో అంత దీర్ఘంగా ఉంటుంది అండ్ అవి అర్థం చేసుకోవాలంటే మటుకు ఎంతగానో నువ్వు ప్రయాసపడాల్సి వస్తుంది అంత ఈజీ కానే కాదు ఎందుకంటే ఈ శ్రమలు ఈ యొక్క దేవుని తీర్పు ఆరంభమైనప్పుడు అది ఒక్కొక్కటి ఎంత డీటెయిల్డ్గా ఉంటుంది విశదీకరించి ఉంటుంది అందులో ఆ గుంపులు ఎట్లా పనిచేస్తుంటే కూడా విశదీకరిస్తాడు పదకొండవ అధ్యాయం నుంచి నేను కూడా ఎప్పుడు అంత డీటెయిల్డ్గా అతను ఎప్పుడు చెప్పలేదు అక్కడక్కడ అక్కడక్కడ చెప్పింటాను ఉదాహరణకి పన్నెండవ అధ్యాయం గురించి చాలాసార్లు ప్రకటించె నేను రికార్డింగ్స్ లో దాని తర్వాత ఇరవై అధ్యాయం చాలాసార్లు నేను ప్రకటించుంటాను పర్లో దేవుని ఆ సన్నిధిలో ఎట్లా ఉంటుంది ఆ పరమ ఎరుసలే ఎట్లా ఉంటుంది అది ఎట్లా దిగి రాబోతుంది అవన్నీ విశదీకరించె నేను దాని తర్వాత ఇరవై రెండవ అధ్యాయంలో కూడా చాలాసార్లు విశదీకరించిన విషయాలు కానీ తక్కిన వాటిని నేను అంత డీటెయిల్ గా ఎప్పుడు చూపించలేదు కాబట్టి ఫస్ట్ టైం నేను కూడా మీకు చెప్పబోతున్నాను రకరకాల మృగాల గురించి మనం చూస్తాం అక్కడ ఒక మృగం ఏమో సముద్రం నుంచి రావడం పైకి లేచి ఒకటేమో భూమిల రావడం అవి నేను ఎప్పుడు చెప్పాలి మీరు కానీ అవి కష్టం కావు ఎందుకంటే తక్కిన మిగిలిన రెండు గుంపులే కదా మిగిలిన రెండు గుంపులే కాబట్టి సర్పములు తేలకు సంబంధించిన విషయాలు మనం చూడబోతున్నాం అవి ఎట్లా శాశ్వతంగా నరకానికి పోతాయి కానీ వాటి పని ఇంకా ఎట్లా కొనసాగుతూ ఉంటుంది గొప్ప జనాన్ని చంపినాక వారి పని ఎట్లా కొనసాగుతా ఉంటది అన్న విషయం చేస్తారు చూడండి గొప్ప జనం అందరూ చనిపోతే మళ్ళీ దేవుని ఆలయాలు ఏమైతాయి ఆరాధన ఏమైపోతుంది ప్రార్థనలు పండగలు ఏమైపోతాయి మీకు మన దేశంలో ఉంది కానీ ఆఫ్రికా మొత్తం క్రిస్మస్ పండగ చేసుకోలేదంట బంద్ చర్చిలు ఆ వైరస్ కి భయపడి రా దృష్టిలో అదే బహు కఠినమైన దినం దేవుని సరిది లో నువ్వు లేకపోవడమే గొప్ప జనం అందరు చర్చలకు పోయి ప్రార్థనలు చేసుకుంటారు మనమేమో మన హృదయంలోనే ఆరాధిస్తుంటాం ఎందుకంటే మనం ఎప్పుడు గొరపిల్లతో పాటు బయట ఉన్నాం ఎప్పుడు బయటనే గొప్ప జనం లోపలున్నారు తేళ్ళు సర్కంలో లోపలు కాబట్టి నేను ఇక్కడికి వాక్యాన్ని ముగిస్తున్నాను రాత్రి మనం దీన్ని పదవ అధ్యాన్ని మనం చూడబోతున్నాం పదవ అధ్యయం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే వేరే ఒక దూతకు సంబంధించిన విషయం ఇంతకుముందు నేను ఏడవ అధ్యాయంలో చూపించినట్లు వేరే ఒక దూత ఆయన సింహము గర్జించినట్లు గర్జించేవాడు ఉధమ సింహమైన ఆయన ఈ యొక్క బూరలో మరణకాండ మొత్తం ముగించినాక ఆయన సేవా విధానం ఎట్లా ఉండబోతుంది అన్న విషయం అక్కడ చూపించబడుతుంది ఇవన్నీ తిరిగి తిరిగి నెరవేరుతా ఉంటాయి అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు తర్వాత మనం చూసింది ఏంటంటే ముద్రలు దాని బూరలు దాని తర్వాత పాత్రలు ముద్రలు బూరలు పాత్రలు ఏడు ముద్రలు ఏడు బూరలు ఏడు పాత్రలు అయితే మొదటి ముద్ర ఏడు ముద్రలు శ్రమలు ఎట్లా ఉండబోతున్నాయి అని విశదీకరించడం ఫస్ట్ వార్నింగ్ రెండవ రెండవ అంశం ఏంది ఏడు బూరలు ఏడు బూరలు శ్రమలు ఒక్కొక్కటి ఎట్లా విశదీకరించబడుతున్నాయి అవి జరిగే టైంకి ఉంటాయి పరిస్థితులు ఎవరెవరు అందులో పాల్గొంటారు అన్న విషయము ఏడవ బూర అంటే రెండవ వార్నింగ్ అన్నట్టు మూడవది ఇంకా అవకాశం లేదు అమలు పరచుకోవడం ఎట్లుంటుందంటే పాత్రలు ఏడు పాత్రలు ఆ ఒక్కొక్క పాత్ర భూమి మీద వేసినప్పుడు అవన్నీ ఎట్లా అమలుపరచబడతాయి అనేది మనం చూస్తాం కాబట్టి ఇవన్నీ ముద్రలే కానీ బూరలే కానీ పాత్రలే కానీ అన్నిటినీ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు ఒకటే తేడా ఏంటంటే ఒక ముద్రకి ఒక బూరకి సంబంధం ఎట్లా ఉందని నువ్వు ఉదాహరణకి మొదటి ముద్రకి ఏ బూరకి సంబంధం ఉంది అంటే మొదటి ముద్రలో విశదీకరించబడ్డాయి ఏ బూరకి బూరలో విశీకరించబడ్డాయి అది నువ్వు చూసుకుంటే నువ్వు నేర్చుకున్నట్లే విషయాలు ఉదాహరణకి మొదటి బూరకి మొదటి ముద్రకి సంబంధం ఉండదు అది ఈ లోకపు విధానం వన్ వన్ అనేది అక్కడ ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ దేవు దృష్టిలో మొదటి బూరకి మొదటి ముద్రకి సంబంధం ఉండదు అది ఏ ముద్ర ఏ బూరకి సంబంధం అనేది మనం వెతుక్కోవాల చిహ్నాలన్నీ అర్థం చేసుకున్నాం కాబట్టి మీరు స్టడీ చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు వాటిని ప్రకటించడానికి ప్రయత్నించండి స్టడీ చేయాల చెక్ చేసుకోవాలా ఎవరితోనన్నా నేను అన్ని చెక్ చేసుకున్నా చెక్ చేసుకున్నాకనే వాటిని రికార్డింగ్స్ కి స్టార్ట్ చేస్తున్నా కాబట్టి మనమందరం అట్లా ఉండాలి అన్నిటినీ క్రాస్ చెక్ చేసుకోవాలా బ్లైండ్ గా చెప్పుకుంటూ పోయేది కాదు ఈ విషయాలు జాగ్రత్తగా పరిశీలించి వాటి అన్నిటినీ నువ్వు క్రాస్ చెక్ చేసుకోవాల వాక్యాలతో పాటు క్రాస్ చెక్ చేసుకున్నాకనే మెసేజ్ రికార్డింగ్ చేయాలి కాబట్టి సాయంత్రం నేను ఈ పదవ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాను దాని తర్వాత అక్కడ మనం ఏం చూస్తామంటే నాలుగవ నాలుగవ వచనంలో ఆ ఏడు ఊరుములు ప్రంద అక్కడ దాని తర్వాత చూస్తాము ఏడవ వచనంలో ఏడవ దూత పలుకు అతడు బూర అనుంది కాబట్టి ఏడవ వచనం పదవ అధ్యాయము ఏడవ వచనంలో ఏడవ బూర అన్న విషయం మనం చూస్తాం రాత్రి ఏడవ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అనేది దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను ఇది నేను లాక్డౌన్ లో చాలా వీడియోస్ చేసిన దేవుని మర్మం అనేది కాబట్టి మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే మలో సరిపోయి జాగ్రత్తగా వినండి ఒక టైం క్రియేట్ చేసుకోండి వీటన్నిటికీ ఇంకటి ఎప్పుడు వర్త మనం బట్టి ధ్యానించకూడదు ఒక టైం క్రియేట్ చేసుకోవాలా మైండ్ పీస్ఫుల్ ఉండాలా పేపర్ నోట్స్ తీసుకొని రాసుకోవాలా ఇది ఒక పరీక్షకు సిద్ధపడినట్లే అది పరీక్ష నిజంగా జరగబోతుంది అందులో నువ్వు పాల్గొనబోతున్నావు పరీక్ష రాయబోతున్నావు కాబట్టి బహు జాగ్రత్తగా వీటిని నువ్వు గ్రహించి ఆ యుద్ధానికి సిద్ధపడాలా ఒక ఎగ్జామ్కి పోయినట్లే మనం వీటిని చదవాలా క్రైస్తవులు అట్లా అదే తేడా నేను మటుకు ఎగ్జామ్ అయినట్లే చదువుతాను అన్ని పేపర్స్ రాసుకుంటా బుక్స్లలో రాసుకుంటా క్రాస్ చెక్ చేసుకుంటా చాలా కష్టం ఇన్ని ఇన్ని ఇన్ఫర్మేషన్ ఎట్లా మనం ఆయన బ్రెయిన్లో పెట్టుకోగలం అంత ఈజీ కానే కాదు కానీ ప్రభుకి సమస్తం సాధ్యం నీకు ఆశ ఉంటే ఆయన తృప్తి పరుస్తాడు అటువంటి తృప్తి పరిచే గొప్ప దేవుడిని మనం కలిగినందుకు మనం ఎంతో ధనీలం కాబట్టి ప్రార్థనతో ముగించుకుందాం లాడ్ మీకు ఎంతో వదనాలు వేసయ్యా ప్రభు మీలాంటి గొప్ప దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు ఎంతో వదనాలు తండ్రి ఏ యోగ్యతలని మమ్మల్ని రక్షించుకున్నారు మా పాపములు క్షమించినారు మీ స్వీకరించినారు మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం అనుగ్రహించినారు మాకు అధికారం ఇచ్చినారు మీ శక్తిని అనుగ్రహించినారు ఇప్పుడు కాబట్టి ప్రభ మేము ప్రార్థన చేసినప్పుడు ప్రతిదీ జరగాల్సిందే అని మీరే వాగ్దానం చేస్తున్నారు అవును ప్రభ పరిలోకము భూలోకము కలిసి పని చేయాలా విషయాన్ని మీరు శిష్యులకు చెప్పారు మీ చిత్తం పలుకు నెరవేరట్లు భూమి నెరవేరుగాక అన్నారు ప్రభావ కాబట్టి అని నెరవేర్చే వాళ్ళలాగా మమ్మల్ని తయారు చేసి నడిపించమని ఏ శ్రుక్రీస్తు నామం తండ్రి ఆమె పాడి దముకు తండ్రి నూతనమైన కృప శక్తి బలం అనుగ్రహించినందుకు నీకెంతో వందనాలు ప్రభ ఎంతో స్థుతులు నాయన స్తోత్రములు సమస్త మహిమ ఘనత ప్రభావములు నా తండ్రి ఏసీ తండ్రి ప్రభ ఈ దినం ప్రభ నాయన ఆరో ముద్ర గురించి మీరు మాతో మాట్లాడినారు ప్రభ ఎట్లా అయితే ప్రభా ఇ ఆ సర్పం చేతి వలన మీరు మాకు చూపించినారు ప్రభ కాబట్టి ప్రభ తండ్రి ఈ రోజు ప్రభ మీరు మాట్లాడిన ప్రతి స్వరం మీ నియగలిగింది నేను స్వీకరిస్తున్నాను ప్రభా నా హృదయంలో పాటుపరుచుకున్నాను కాబట్టి ప్రభా నిన్నటి దినం కూడా మీరు అనేక విషయాలు మాకు చూపించినారు ప్రభ ఈ లోకంలో మేము పలించి అభివృద్ధి పొంది నాయన తండ్రి ఆయన మీరు ఇంకా చెప్పినారు ప్రభా ఈ లోకమంతా మేము వ్యాపించాలా లోపరుచుకోవాలా విస్తరించాలని ప్రభ కాబట్టే ప్రభ అది హృదయంలో మేము నాటుకున్నాం ఆ వాక్యాన్ని మేము స్వీకరించినాం ప్రభ ఆ వాక్యము మా జీవితంలో అది నెరవేరుతుంది ప్రభ కాబట్టే ప్రభా ఈ దినం కూడా మాట్లాడిన ప్రతి వాక్యం ప్రభా మన హృదయంలో నాటుపడాలి అది బహుగా ఫలించాలి ప్రభ ఈ వాక్య మాలో ఏమైనా ఆయస్కరంగా ఉంటే మీరు తొలగించండి ఆయన మమ్మల్ని సరిచేయండి ప్రభా నాయన మేము ఉరమాలా ప్రభా అనేకులకి నాయన ఈ వాక్యాలు మేము ప్రకటించాలా అనేకులను ప్రభ నీ తట్టు మేము తిప్పాలా ప్రభ ఈ లోకమంతా మరుగు చేసిన దాన్ని నైనా మేము ఎత్తి తీసుకురావాలా అలా మీరు ఈ లోకానికి వెతికొచ్చి మమ్మల్ని రక్షించి కాపాడనారు ప్రభ మేము కూడా అనేకులను మేము కాపాడాల ప్రభ ఎక్కువ సమయం నీలో గడపాలా యొక్క ప్రవటన గ్రంథం కానీ నైనా ఉన్న అన్ని ప్రవచనాలు మేము చదవాలా ప్రభ అన్నీ మేము ధ్యానించాలా అవన్నీ మేము ఒక ఎగ్జామ్కి సిద్ధపడేలాగా మేము ప్రిపేర్ అవ్వాలా మమ్మల్ని అడిగిన ప్రతి ఒక్క హేతువుకి మేము సాత్వికంతో మేము వాటి చెప్పాలా ప్రభ వాటిని విశదీకరించి వాళ్ళకు అర్థమయ్యేలాగా మేము ప్రకటించాలా అలాంటి జ్ఞానము అలాంటి నడిపింపు మీరు మాకు అనుగ్రహించండి అలాగే ప్రభ ఎన్నో ఉన్నాయి ప్రభిప్ వెబ్సైట్లో ఉన్నాయి మేము ఒక సమయం పెట్టుకొని వాటిని కూడా మేము ధ్యానించాలా ప్రభ అర్థం చేసుకోవాలన్నా ప్రతిదీ ప్రభ ఇది ఎగ్జామ్ ప్రభ కాబట్టి ఈ ఎగ్జామ్ లో మేము పాలిపో అవ్వాలా పాస్ అవ్వాలంటే మేము కష్టపడాలా శ్రమించాలా పలించాలా ప్రభ కాబట్టి మా యొక్క నిర్లక్ష్యమైన జీవితం మన ఉండొద్దు ప్రభ ఈ గడిచిన కాలం అంతా నిర్లక్ష్యంగానే జీవించినాం ప్రభ కానీ ఎప్పుడైతే మీ ఉద్దేశం మా పక్కన ఉందని చూపించినారో మా ఆత్మీయ నేత్రాలకు స్వస్థత ఇచ్చినారో మీ యొక్క మరుగైన విషయాలు మర్మాలు మాకు బయలుపరుస్తున్నారు ప్రభావ మీక మీదట నిర్లక్ష్యంగా జీవించకుండా ప్రభా కష్టపడి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నేను భూమి అంతా మేము విస్తరించి లోపరుచుకునేలాగా ఆ రీతిగా మేము ప్రయాసపడి ముందుకు పోతాం ప్రభా కాబట్టి మాకు మీరే తోడుంటారు ప్రభా ప్రతి విషయంలో మమ్మల్ని కాచి కాపాడుతున్నారు ప్రభా ఈ దినం కూడా మీరు మమ్మల్ని కాపాడినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా అన్న ద్వారా ఎన్నో విషయాలు మీకు బయలుపరుస్తున్నందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు స్థితులు నాయన స్తోత్రములు ప్రభ మాలో ఎలాంటి శరీర గుణగణాలు ఉంటే తీసివేయండి ప్రభ నాయన మీ మనసు మాకు దయచేయండి మీ ప్రేమ నాయన మీరు కలిగిన హృదయం ప్రభ మమ్మల్ని మీ క్రీస్తులాగా మార్చండి ప్రభ నిన్న దినం చూపించిన ప్రభా మీరు ఏసు కానీ క్రీస్తు రెండు కలిస్తే నాయన చూపించినారు ప్రభ ఏసు క్రీస్తుని కాబట్టే ప్రభా నాయన ఈరోజు మేము శరీరకంగా మాకు ఏ పేరైనా ఉండొచ్చు కానీ క్రీస్తు కలిగితే ప్రభ మేము కూడా నేను మేము మారిపోతాం ప్రభ ఆ రీతిగా ప్రభ నిర్ణయం మీరు ఎన్నో విషయాలు చెప్పినవన్నీ మరో దయంలో భద్రపరచుకున్నాం మేము ప్రతి దినం అంతా ఆ ప్రవచనాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి దినం ప్రతి నిమిషం ప్రతి క్షణం మేము ముందుకు పోయేలాగా మీరే మమ్మల్ని నడిపించండి మీకు మధ్యవర్తిలాగా కూడా మమ్మల్ని నిలబెట్టినావు ప్రభ కాబట్టి ప్రతిదినం మీ వెలుగు మా నుంచి వచ్చేలాగా అనేకులు ఆ వెలుగులోకి వచ్చేలాగా మా ద్వారా మీకు చిత్తము జరిగించి ఆయన మీ దగ్గరికి మేము వచ్చేలాగా అలాంటి సాక్ష్యమీ రోకంలో మీరు మా కొరకు ఏర్పరిచిన ఆయన పరిద్ర ప్రేమాల దేవ కృపణ తండ్రి దేవా లెక్కలేని వందనాలు కృతజ్ఞతాస్తులు పరిద్ర వర్గ సర్వశక్తి మంత్రి వందనాలు తండ్రి దేవా ప్రభావం మరియు వాక్యం చేత ప్రభావం మీరు మాకు ఎన్నో బయలుపరుస్తున్న ప్రభావ దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి దేవాయసు ప్రభా అది విన్నది ప్రభ మా ప్రభా ప్రతి ఒక్కటి ప్రభా ప్రమితలకు బోధించే వారి లాగా ప్రభా దేవాయసు ప్రభా మేము దేవాయసు ప్రభా మరి నీ రూపంలో ప్రభావ మమ్మల్ని తయారు చేసినందుకు నీకు పొందనాలి తండ్రి దేవాయేశు ప్రభా మరి మేము అన్నింటిలో కూడా ప్రభా ఫలించాలా అభివృద్ధి పొందాలి ప్రభా విస్తరించాలా ప్రభా మరి మేమంతా కూడా ప్రభా ఈ భూమిని ప్రభా దాంట్లో ఉన్న మేము లోపరుచుకోవాలి ప్రభా దేవాయసు ప్రభా మరిన్ని యొక్క జ్ఞానం చేత మాకు నడిపింపుతాయి చెప్పండి దేవ నీకే స్థావుతూ నీకే వందాలి తండ్రి దేవాయచు ప్రభావ ప్రకటనలు ప్రభా ఎన్నో గురమైన మర్మాలు మీరు మాకు బయలుపరుస్తున్నందుకు నీకు వందనాలి తండ్రి దేవాయచు ప్రభా నీ చిత్తాన్ని మేము ఇంకా నడుచుకునే వారిలాగా మాకు తయారు చేయని ప్రభా దేవాచు యొక్క ముద్రలో ప్రభా మేము ఫీల్ చేయబడి ఉండాలి ప్రభా ఏచు ప్రభా మరి సహాయపడండి ప్రభా అన్ని విషయంలో కూడా ప్రభా మీరే మాకు బయలుపరిచి మాకు తెలియచ్చని మేము ప్రాక్టీస్ చేయాలా ప్రభా పెద్ద జీవితం మాకు వద్దు ప్రభా మేము కష్టపడి ఫలించే వారి లాగా ఉండాలి మేము ఇష్టం వచ్చినట్లు ప్రభా బిహేవ్ చేయకుండా ప్రభా ఎవ్రీథింగ్ కూడా ప్రభా నీకు ప్రభా మేము లోబడి నడుచుకునే వారు ఎలాగా మాకు తయారు చేయ ప్రభా అన్నిటి మీద ప్రభా అథారిటీ ఇచ్చినందుకు ప్రభా నీకు వందనాలి ప్రభా దేవాయసు ప్రభాది నీ నామార్థమై మేము వాడుకోవాలా ప్రభా అనేకులకు ప్రభా నీ యొక్క వెలుగుని మేము ప్రకటింప చేయాలండి కాబట్టి ప్రభా నీ యొక్క శక్తి మాకు కావాలా ప్రభా వేసే మరి నీ యొక్క శక్తిని మాకు దాయిచిన ప్రభా దేవాయసు ప్రభా ప్రతి ఒక్కటి కూడా ప్రభా మరి మీరు ఏ విధంగా చెప్తారో ప్రభా ఆ విధంగా మేము నడుచుకునేటకు ప్రభా మీరు మాకు ప్రతి ఒక్కటి మాకు నేర్పించి ఇంకా ముందుకు నడిపించండి ప్రభా దేవాచి ప్రభావం ముఖ్యమైన వాటిని ఇంకా మేము నేర్చుకోవాలి ప్రభా దేవా విన్న ఏవి కూడా మేము మర్చిపోకుండా మాకు చక్కటి మేము మరి పవర్ని కూడా దాయించింది ప్రభా ఏసూతం నీత్యవందనండి దేవాయచి ప్రభా మరి నీ మేము బల భక్తి కలిగే జీవితం మాకు దాయించండి ప్రభా దేవాయప్రభా మా హృదయంలో మీరు వచ్చి నివసించండి ప్రభా ఎలా ఇంకా మా హృదయంలో ఉండండి ఏసయ ఏసు ప్రభా మరి మీరు మాలో ఉండే ప్రభా మాకు కరెక్ట్ వేడిని మీకు నేర్పించి మమ్మల్ని నడిపించేది ప్రభా అందుకే ప్రభా మాది ఎవ్రీథింగ్ ప్రభా మీకు తప్పులు చెప్తున్నాం ప్రభా మా ప్రతి ప్రవక్తను అంతే ఎక్కడో ప్రభా ఏసా మరి మీరు మా వచ్చి మారుద్యంలో నివసించండి ఏసయా నీకే స్తౌతం నీకేవనాలి తండ్రి దేవా నీ యొక్క పరిశుద్ధతలో మమ్మల్ని నడిపించండి ప్రభా ఏసా నీకెందు ప్రభా పరిశుద్ధ దేవానికి స్థౌతం తండ్రి దేవా ఏసు ప్రభా మేము వెలగాల మేము ఫలించాలా అనేకులు కూడా ప్రభా వెలిగించే వారి లాగా ఉండాలా ఆ విధంగా ప్రభా మమ్మల్ని బ్లెస్ చేసి ప్రభా అందరినీ దీవించి ఆశించదని నీ ఇంకా రాణి బిడ్డలు ఉంటే ప్రభా నడిపించండి ప్రభా వాళ్ళకు కూడా తెలియచ్చండి ప్రభా ఏసు ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా నీ తల్లిదండ్రులు మూర పెట్టే బిడగా తయారు చేభా దేవాసూ మరి నీ యొక్క దాఖడికి మా అందరినీ సిద్ధపరచుకోమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్మెన్ మాధురి జీ మాధురి మహా పశుల కృప తండ్రి నీకు స్థులు స్థ్రాడు ప్రభా ఇదిగో తండ్రి ఎవ నన్ను ప్రభావి సజీవులు అక్కడ ఉంచినందుకై నీకే స్థితులు స్థోతాడు ప్రభావ ఇదిగో తండ్రి ఇంతవరకు నీ ఉచిత కృపలు కాచి కాపాడి అక్కలు చాటును భద్రపరిచినందుకే నీకే స్థితి స్థోత్రాడు బాబా అవును తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుక నీకే స్థితి స్థోతరాడు ప్రభావ అవును తండ్రి విన్నో వాక్యం విడిచిపెట్టకూడదు ప్రభా వాక్యాన్ని విని ఇక తండ్రి వేసి ఇతరులు బోధించి కృపణ శక్తిని జ్ఞానం నాకు దయచేయండి ప్రభు ఇదిగో తండ్రి నాకైతే జ్ఞానం లేదు ప్రభా జ్ఞానం లేని వారి జ్ఞానం ఇస్తాను ప్రభు తండ్రి నాకు జ్ఞానం దయచేయడం ప్రభా మీరు ఎన్నో మర్మాలు బయలుపరుస్తున్నారు ప్రభా ఈ మర్మాలు నేను విని విడిచిపెట్టేదానికి ఉండకూడదు ప్రభా ఇక తండ్రి ఎన్నో ఆత్మలు మర్మాలు తెలియక ఇక వాళ్ళందరూ తెలియజేసే జ్ఞానం నాకు దయచేను ప్రభా అలాగే వాక్చాతులు నేను దయచేను ప్రాభ ఐదు గో తండ్రి వేసా ఆత్మలన్నీ నేను రక్షించి ఆత్మజాల వాళ్ళని మారాల ప్రభావ ఐదు కృప శక్తి నాకు దయచేయండి ప్రభావతండిసా ఇదిగో తండ్రి ఇంకా సేవలో వాడబడాలి ప్రభావ ఇదిగో తను నశచ్చిపోతున్న ఆత్మలన్నీ రక్షించి ఆత్మజాల వాళ్ళు శక్తి నాకు అనుగ్రహించమని నదుడు నేసుకృష్ణ పరిశుద్ధుడా ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించినందుకు నీ కొందల తండ్రి ప్రభా మరి పొద్దున్న నుంచి వాళ్ళు కాపాడినందుకు నీకు తండ్రి ప్రభా న గత సంవత్సరం ప్రభా వైరస్ వైరస్ నుంచి మమ్మల్ని కాపాడుతూ వచ్చినందుకు నీకు తండ్రి ప్రభాస్ మమ్మల్ని అందరినీ ప్రభాస్ సిస్టర్ ని ప్రభా నిక్షేమంలో భద్రత పరుచుకున్నందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా ఎస్ఐయా మేము వింటున్నాం తండ్రి ప్రభా ప్రకటన గ్రంథము నాయన ఎస్ఏ మరి ప్రభ చెప్పు వారు మంచి జ్ఞానం దయచేయండి ప్రభా ఇంకెక్కువగా ఆశీర్వదించామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐయా మరి అందరూ ప్రభా మేమే కా తండ్రి ఈ వీడియోస్ అందరూ వినాలా తండ్రి ప్రభా విని తండ్రి నాయన ప్రభా మరి మంచి ఏదో చెడు ప్రతి తెలిసిన అయినా కానీ తప్పు తప్పుదినములు చేస్తున్నాం తండ్రి ప్రభా నేను ఎస్ఏ మరి ఈ లోకంలో నాయనేశ్వ ప్రభా శ్రేష్ఠుడు ఎవరు లేరని చెప్తున్నావు తండ్రి నాయనేస ప్రభా అలాగ మేము తయారు చేసేటప్పుడు మేము కోరుకుంటున్నాం తండ్రి ప్రభ మమ్మల్ని తీర్చిదిద్దామని కోరుకుంటున్నాం తండ్రి నాయనసే ప్రభ నివాక్ వెళ్తారా ఇవన్నీ ప్రభా ఇతరులకు మాలో మేము ఉంచకుండా ప్రభ ఇతరులకు చెప్పి వాళ్ళని ఫలించి నాయనేస ప్రభా అనేకలను ఫలించేటట్టు సహాయం తెచ్చమని కోరుకుంటున్నాం తండ్రి నాయనసే ప్రభా ఎందుకంటే బూరలు నాయనేశ్వర ప్రభ మరి ఒక్కొక్కటి విధిగా ఉన్న తండ్రి నాయనసభ దానికి అర్థాలు మంచి క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు నీకు వంద తండ్రి ప్రభా అన్న కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి సిస్టర్ కూడా దీవించి ఆస్వాదించండి ప్రభా పిల్లల్ని కూడా దీవించి ఆస్వాదించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ఆన్లైన్ ప్రతి ఒక్క బిడ్డ పార్టిసిపేట్ అవుతున్నారు కావాలి తండ్రి నాయనసభ వాళ్ళం కూడా దీవించి ఆస్వాదించండి ప్రభా మరి పనులు బిజీగా ఉంటున్నారు తండ్రి ప్రభా వాళ్ళని కూడా దీవించి కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ఒక ప్రార్థన మీ అప్పగిస్తూ ప్రభా ఏసు క్రీస్తునామం అడిగిపోయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం శాంతి ఎల్లప్పుడు మీ అందరికీ వైరస్ ఆన్లైన్ బిడ్డకు తోడైండు కాక ఆమె